పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా కృపామయుడ సర్వోన్నతుడా మహోన్నతుడ సర్వశక్తి మంతుడ సార్వభౌముడవైన ఏసయ్య అద్వితీయ కుమారుడు నీకు తండ్రి గొప్ప కార్యములను వివరించటకు ప్రభాన తండ్రి నువ్వు ప్రభాన తండ్రి మనవావతారం నెత్తికి ప్రభా భూమి మీదకి వచ్చిన దీవుడు నాయన పరం నుంచి ప్రభాన తండ్రి భూమి మీదకి వచ్చటకు ప్రభా న ఎన్నో ప్రణాళికలు ఎన్నో బాటలు నా ఎంతో నా తండ్రి వేదనతో కూడినటువంటి సమస్యలలో ప్రభా మనిషి అవతారం ఎత్తిన దీవుడు ప్రభా తండ్రి ఆ యొక్క ప్లాన్స్ ప్రభ సక్సెస్ చేయటానికి నాయన నీ యొక్క సంకల్పం నీ భూమి నెరవేర్చడానికి ప్రభ నతండి మహిమను విడిచి వచ్చిన దేవుడు ప్రభ మేము కూడా నా తండ్రి మా ప్రతి కార్యాలను విడిచిపెట్టి ప్రభ నీ సన్నిధిలో మోకరించుటకు మాకు ఇచ్చిన సమయం కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం నీ యొక్క జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు అగ్నిజ్వాలల వంటి కన్నులు కలిగిన నా ప్రభవ సమీపించరాని తేజస్సులు నివసించే నా ఎస్సయ్య మా మధ్యకు దిగిరండి మాట్లాడండి ప్రభ నీకు బిడ్డను ప్రభ సిలో చాటిన మార్గుపరచండి నీ యొక్క వాక్యం ద్వారా మా మా యొక్క మనసులను ప్రవణతిని ప్రభ నీ యొక్క వాక్యం స్వీకరించే ఒక మనసు మాకు దయచేయండి నాయన కృపామయుడు ప్రభు రానైన బిడ్లను బట్టి నీకు వందనాలు తెలిస్తున్నాం ప్రభన తండ్రి మరి అనేక కారణాల వల్ల ప్రభన తండ్రి నీ సన్నిధికి రాలేకపోతున్న బిడ్లందరి బట్టి కూడా నీకు వందనాలు తెలిస్తున్నాం ఎందుకంటే వాళ్ళు తిరిగి ఈ రికార్డింగ్స్ మళ్ళీ వినుటకు ప్రభ మీరు సహాయం చేయండి నా ప్రభ నా విమోచ నా రక్ష నీకు వందనాలు తెలుస్తున్నాం మీరే నా కొండ నా కోట నా ఆశ్రయ దుర్గములైన ఆపత్ కాలంలో నేను ప్రభ మీ యొక్క చేరుటకు ప్రభ నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క ఆధిక్యతను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఏ గొప్ప కార్యములు మాలో లేవు నాయన అయినప్పటికీ ప్రభ మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన దేవుడవు నాతండి మాలోని ప్రభ ప్రతి అవయవను లోపములను ప్రభ నతండి సరి వాడవు ప్రభ నతండి వికలాంగులమై ఉన్నాం ప్రభ మేము రక్షణ లేనప్పుడు ప్రభ ఇప్పుడు మేము సంపూర్ణమైన ఆరోగ్యంతో నీకు సన్నిధిలో ప్రభన తండ్రి మేము స్థుతించుటకు ప్రభ మాకు ఇచ్చిన అవకాశం కొరకై వందనాలు తెలుస్తున్నాం ప్రభా ఈ గ్రూప్ అంతటిని దీవించండి ప్రతి కుటుంబంలో మీరు ఆశీర్వదించండి ప్రతి కుటుంబ అవసరతలు మీరు తీర్చండి ఎంతమంది అయితే ప్రభ నీ వైపు ఆశతో కనుగొని ఉన్నారో ప్రభ వారి ఆశను చుట్టిపరిచే దేవుడు అయినా ప్రతి ఒక్క తండ్రి మీ మన్నాను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ఈ దినం కొరకై నచ్చిన ఆహారాన్ని కొరక నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా ప్రతి మాట్లాడండి నా ప్రభా వాక్యం ద్వారా మీరే మహిమ పొందమని ఏసయ శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ అయ్యా నిన్నొక్కసారి నేను చూడాలి నా గుండెలోని బాధ చెప్పాలి ఈ సయ్యా నిన్నొక్కసారి నేను చూడాలి నా గుండెలోని బాధ చెప్పాలి అమ్మ నాన్నలన్నయూ నీవేనయ్యా ఆదుకో ఆదుకొని ఆదరించయా అమ్మ నీవేనయ్యా ఆదుకో ఆదుకొని ఆదరించయా అయ్యా ఈసయ్యా అయ్యా నా ఇసయ్యా అయ్యా ఈసయ్యా అయ్యా నా ఇసయ్యా అయ్యా నిన్నొక్కసారి నేను చూడాలి నా గుండెలోని బాధ చెప్పాలి ఈ సయ్యా నిన్నొక్కసారి నేను చూడాలి నా గుండెలోని బాధ చెప్పాలి కోడితన పిల్లలను రెక్క చాటునా దాచి ఉంచి కాపాడినట్లు కోడితన పిల్లలను రెక్క చాటునా దాచించి కాపాడినట్లు నన్ను కాయము నన్ను దాచుము నన్ను కాయము నన్ను దాచుము అయ్యా ఇసయ్యా అయ్యా నా ఎసయ్యా అయ్యా అయ్యా నా ఈ సయ్యా అయ్యా నిన్నొక్కసారి నేను చూడాలి నా గుండెలోని బాధ చెప్పాలి ఈ నిన్నొక్కసారి నేను చూడాలి నా గుండెలోని బాధ చొప్పాలి చిన్న గుర్రె పిల్ల నేను ఎత్తి ఆడుకో ఒక్క అడుగు వెయ్యలేనయా చిన్నగొర్రె పిల్ల నేను ఎత్తి ఆడుకో ఒక్క అడుగు వెయ్యలేనయా సేద తీచుమో విశ్రాంతి నీయుము అయ్యా ఎస్ య్యాయి సయ్యా అయ్యా ఈస్యా అయ్యా సయ్యా అయ్యా నిన్నొక్కసారి నేను చూడాలి నా గుండెలోని బాధ చొప్పాలి ఏ సయ్యా నిన్నొక్కసారి నేను చూడాలి నా గుండెలోని బాధ చొప్పాలి తండ్రి తన కుమారుని ఎత్తుకునున్నట్లు దేవుడే నన్ను మోసేను. తండ్రి తన కుమారుని ఎత్తుకునున్నట్లు దేవుడే నన్ను మోసెను ఈ సయ్య భుజమే నాకు సుఖమే ఈ సయ్య భుజమే నాకు సుఖమే అయ్యా ఈ సయ్యా అయ్యా నా ఈ అయ్యా సయ్యా అయ్యా నా ఎస్యా అయ్యా నిన్నొక్కసారి నేను చూడాలి నా గుండెలోని బాధ చపాలి నీ నిన్నొక్కసారి నేను చూడాలి నా గుండెలోని బాధ చెప్పాలి పక్షిరాజు పిల్లలను గూడు నుండి లేపి రెక్కలపై మోయునట్లుగా పక్షిరాజు పిల్లలను గూడు నుండి లేపి రెక్కలపై మోయునట్లుగా ఎదుగ చేసెను నన్ను గుర చేసెను ఎదుగ చేసెను నన్ను గుర చేసెను అయ్యా నా ఇస్యా ఇసయ్యా అయ్యా య్యా అయ్యా నిన్నొక్కసారి నేను చూడాలి నా గుండెలోని బాధ చెప్పాలి ఏ నిన్నొక్కసారి నేను చూడాలి నా గుండెలోని బాధ చెప్పాలి అమ్మ నాన్నలన్నీయూ నీ వేనయ్యాం ఆదుకో ఆదుకోని ఆదరించం Amma na na lanniyo ni ve naiyya. Aduko aduko ni adarin chayya. Ayyaa isayya. Ayyaa na isayya. Ayyaa isayya. Ayyaa na isayya. Ayya, nah isayya. అయ్యా నిన్నొక్కసారి నేను చూడాలి నా గుండెలోని బాధ చెప్పాలి నేను చూడాలి నా గుండెలోని బాధ చెప్పాలి ప్రెజరాడ్ అక్క థ్యాంక్ యూ అక్కడ థ్యాంక్ యూ సిస్టర్ ఈరోజు మనకు నతానీల్ బ్రదర్ వాక్యం అందిస్తారు బ్రదర్ వాక్యం షేర్ చేసుకోండి సరే స్తోత్రం పరిశుద్ధి ప్రేమ గల తండ్రి ఈనామానికి స్త్రూతులు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నావు నాయన గడిచిన కాలమంతా నీ కృపలు భద్రపరిచి ఉమ్మర సజీవులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు ఆయన మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభు ఈ లోకంలో నమ్మదగిన దేవుడు మాకు చారిన దేవుడు ప్రభు నా తండ్రి మా జీవితాలకు సరిపడే నైనాత్వంలో మరి మీ ఆత్మీయ ఆహారాలను మాకు దయచేసి కొందరు పరిచి లోకంలో ఏ విధంగా జీవించాలి మీ ఆత్మధారణ నడిపించమని ఏ సుక్రీస్తున్నామని అడుగుతున్నాం తండ్రి ఆమె ఇక్కడ ధర్మశాస్త్ర ఉపదేశకుల గురించి ఇద్దరు గురించి తెలుసుకోవాలని దేవుని విషయంలో మరి మాటలు ఏంటి అంటే ధర్మశాస్త్ర ఉపదేశకులు వారు ధర్మశాస్త్రాన్ని బోధించేవారే నికంటే ఆ ఇజ్రాయేల్ దేశంలో అనేకులకు ధర్మశాస్త్రాన్ని బోధించేవారు వాళ్ళు ఏ విధంగా చెప్తే అది ఒక భేదవాకు అందుకని మరి వాళ్ళు ధర్మశాస్త్ర ఉపదేశకులుగా మరి అక్కడ మరి వాళ్ళు ఏర్పరచబడ్డారు అయితే మరి యొక్క ఉపదేశకుడు మరి యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చినట్లు మనం చూస్తాం వ్యవహార సువార్త మూడో అధ్యాయంలో మరి మనకు అతడు కనిపిస్తాడు నేను ఇద్దరు ఉపదేశకుల గురించి ధర్మశాస్త్ర ఉపదేశకులు మహా పండితులైన వారి గురించి నేను ఇద్దరి గురించి ఈరోజు మరి దేవుడు మాట్లాడతాడు మనతో మరి యోహన సువార్త మూడో అధ్యాయంలో మరి ఆయన యూదుల అధికారి అయినా నీకో దేమను పరిశీధుడు ఒకడు ఇతడు ఆ యూదుల అధికారి అంటాయన అంటే ఆ పట్టణంలో మహా జ్ఞాని అతడు చెప్పింది ఆ దైవోపదేశముగా అందరూ భావించేవారు అందుకని యూదుల అధికారి అయినా నీకో దేమో ఇంకేదేమను అతడు మరి చూడండి ఒకసారి రాత్రి అందు ఆయన యుద్ధకు వచ్చి రాత్రి అంద వచ్చిండంట ఎందుకంటే ఇంత జ్ఞానం కలిగిన మాటలు ఇన్ని అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగిస్తుంది ఇతడు మా మేము ఇంత ఉపదేశకులమైండి మా మేము ఎరగని రహస్యాలు అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చనిపోయిన కూడా లేపుతున్నాడు అంటే మరి ఇతడు సామాన్యుడు కాడని అతడు ఒకవేళ మరి పొదడు పూట పగలు పూట వెళితే మరి అందరూ ఏమని అనుకుంటారా అనుకున్నాడేమో ఆయన ధర్మశాస్త్ర ఉపదేశకుడైన కూడా అతడు రాత్రి అందు ఆయన యొద్ధకు వచ్చి అడుగుతున్నాడట ఏమనంటే బోధకుడ నీవు దేవుని యుద్ధ నుండి వచ్చిన బోధకుడవని మేము ఎరుగుదుము అంటు అంటే ఇతడు జ్ఞాని నువ్వు దేవుని యొద్ధ నుండి వచ్చిన బోధకుడు మేము ఎరుగుదుము దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేస్తున్న సూచక క్రియలను ఎవడు నువ్వు చేయలేడని ఆయనతో చెప్తున్నాడు ఎందుకంటే అతనికి తెలుసు ఏమనంటే ఇతడు చేసే ప్రతి ఒక్కటి నిజముగా చేస్తున్నాడని గ్రహిస్తున్నాడు అందుకని ఆయన రాత్రి వేళ మనము అతని యుద్ధకు వచ్చి ఈ విధంగా అడుగుతున్నాను బోధకుడా అని అంటున్నాడు నువ్వు దేవుని యొద్ నుండి వచ్చిన బోధకుడు అని మేమెరుగుదు అంటే అతనికి సందేహాలు ఉన్నాయి తెలుసుకోవాల్సిన రహస్యాలు ఉన్నాయి కాబట్టి అతడు ఆయన యొద్కు వచ్చినట్లు మనము గమనిస్తున్నాం అయితే దేవుడు అతనికి దేవుడు అతనికి తోడై ఉంటేనే గానీ నువ్వు చేయిస్తున్న సూచక క్రియలను ఎవడు నువ్వు చేయండి ఆయనతో చెప్తున్నాడంట ఎవడు చేయలేడు ఈ చూసక క్రియలు మేము ఉపదేశకులమై కూడా మేము చెప్పువారమే కానీ చేయవారము కామని అతడు ఒప్పుకుంటున్నాడు అందుకు ఏసు చూడండి అందుకు యేసు అతనితో ఒకడు కొత్తగా జన్మిస్తేనే చూడండి ఒకడు కొత్తగా జన్మిస్తేనే జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యము చూడనేరడని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాన అవును అది మనిషి ఎవరైనా కూడా మరి నూతనమైన జీవితము అంటే కొత్తగా జన్మించడం అంటే మరేసుక్రీస్తు నామములో ఆయన రక్తంలో కడగబడి మరి అతడు మరి ఆ రాజ్యానికి వారసుడుగా కావాలంటే మరి ఒకడు నూతనముగా అంటుంది కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుడి రాజ్యమును ఆ చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుతున్నానన్నాడు అంటే ఆయన ఇది ఖండితమైన మాట కాబట్టి మరి అతనికి మారు మనసు లేదు అతనికి రక్షణ లేదు అని యేసుప్రభు తెలుసు కానీ ఈ రక్షణ గురించి ఈ ప్రకటించే సువార్తను అతడు విని ఆ విశ్వాసంతోనే ఆ రాత్రి వేళ అతని దగ్గరికి వచ్చి యేసుప్రభు దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు అందుకనే ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ కొత్తగానే జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడట అందుకనే మరి అందుకు నికోదేమేమంటున్నాడు అందుకు నికోదేము ముసలివాడనైనా మనుషుడేలాగా జన్మింపగలడు అంటుంది అంటే ఆయన నోకానుసారమైన మనీ శరీరానుసారమైన జ్ఞానముతో ఉన్నాడు అందుకనే ముసలివాడైన అందుకు నికోదేము ముసలివాడైన మనుష్యుడు ఎలాగా రెండవ మారు తల్లి గర్భమునందు ప్రవేశించి జన్మిపగలడా అంటే ఇవి అసాధ్యములుగా కనిపిస్తున్నాయి నీకోదముకుడు ఎందుకంటే అతడు ఆత్మయందు లేడు ఎందుకంటే ఆయన మరి ఒక ఉపదేశకుడు కూడా అతను గమనించలేని స్థితిలో ఉన్నాడని మరి యేసు ప్రభు అంటున్నాడు ఒకడు కొత్తగా జన్మించాల అంటుంది ఏ విధంగా మళ్ళా జన్మించాల నేను తల్లి గర్భమునందు ప్రవేశించి జన్మిపగలడా ముసలివాన్ అయిన నేను ఏ విధంగా జన్మించగలను అని ఆయనను అడగగా ఆయన అడుగుతున్నాడు అడిగితే అప్పుడు యేసు ప్రభు గారు ఐదో వచనంలో ఏమంటున్నాడంటే యేసు ఇట్లా నేను ఒకడు నీటి మూలము ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవిని రాజ్యములో ప్రవేశింప నేరడని నీతు నిశ్చయముగా చెప్పుతున్నాను అంటున్నాడు నీతో అంటున్నాడు మేమెరుగుదుము అని ఫస్ట్ నీకోదేమంటాడు నువ్వు చేస్తున్న సూచక క్రియలు ఎవ్వరు చేయరని మేమెరుగుదుము అన్నాడు నేను అనలే మేము మేమెరుగుదుము అన్నాడు ఈయననేమో నీతో నిశ్చయముగా చెప్పుతున్నాను అంటుడు నీకే ఈ రక్షణ నీకే ఎందుకంటే నువ్వు నా దగ్గరకు వచ్చినావు కాబట్టి నువ్వు రక్షణ పొందగలవు మరి ఎవరు వాళ్ళు రక్షణ పొందగలదు అందుకనే ఇతడు మరి ఆయన అందు నమ్మకం ఉంచి వచ్చినందుకు ఆయన ఈ విధంగా మాట్లాడుతున్నాడు ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించిస్తేనే కానీ దేవిని రాజ్యములో ప్రవేశింపడని మీతో నిశ్చయముగా నీతో నిశ్చయముగా చెబుతున్నాను అని అంటున్నాడు మరి ఈ మనుష్యుడు నీటి మూలముగా ఆత్మ మూలముగా అని మరి ఏ విధంగా గ్రహించాడంటే శరీర మూలముగా జన్మించినది శరీరమును ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మను ఆత్మయు నై ఉన్నదంట ఎందుకంటే శరీరానుసారమైన మనసు అది మరణానికే దారితీస్తుందని మన పరిశుభ్ర గ్రంథంలో మనం చూస్తాం అందుకనే మనము శరీరం మూలముగా జన్మించినది శరీరమును ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మనుయో ఉన్నది మీరు క్రొత్తగా జన్మింపవలనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు అంటుండ నీతో అంటుడు వల్ల నీతో కాదు నీతో చెప్పినందుకు మీరు నీవు ఆశ్చర్య ఎందుకు ఆశ్చర్యం ఎందుకు పడుతున్నావు అంటున్నాడు ఆశ్చర్యపడవద్దు గాలి తనకిష్టమైన చోటున విసురును అవును మరి గాలికి ఏ అద్దు అడుపు ఏది ఉండదు కాబట్టి గాలి తనకిష్టమైన చోటునకు విసురును నీవు దాని శబ్దము విందువే కానీ అది ఎక్కడ నుండి వచ్చును ఎక్కడికి పోవును నీకు తెలియదు అని మరేసుప్రభు వారు ఉత్తరం ఇచ్చినట్టుగా చూస్తున్నాం అందుకంటే ఆయనకు అసాధ్యముగా ఉన్నది నీకోద్యము ఈయన నీటి మూలముగా ఆత్మ మూలముగా సులభముగా నీ ఈ విధంగా ఉంది అని మరేసుప్రభు వారు వివరించి మరి నీతో నిశ్చయముగా చెప్తున్నాను అంటున్నాడు నీతో ఇవన్నీ నేను చెప్పినందుకు మీరు ఆశ్చర్యపడవద్దు ఎందుకంటే గాలి ఆ విధంగా తనకిష్టమైన చోటకు వెళుతుంది వస్తుంది కానీ దేవుని ఆత్మ కూడా ఆ విధంగా మరి మనుషులను రక్షించుటకు ఆకర్షిస్తుంది అందుకని నీవు దాని శబ్దము విందువే కానీ అది ఎక్కడి నుండి ఎక్కడికి పోవునో నీకు తెలియదు అందుకని అది నీకు తెలియదు కాబట్టి ఆత్మ మూలంగా జన్మించిన ప్రతివాడును అలాగే ఉన్నాడు మరి ఆత్మ మూలంగా మరి మనము జన్మించిన వారమైతే క్రీస్తుకు సాక్షులుగా ఉండేటట్లు మనము ప్రయత్నించాలని మరి ఇక్కడ మరి ఈ యొక్కను బట్టి మనము మనము గమనించొచ్చు ఎందుకంటే అతడు సందేహపడుతున్నాడు అవును నేను ముసలివాడను తల్లి గర్భముల మళ్ళా ప్రవేశించి నేను ఏ విధంగా పుడతా అని మరి ఆయన శరీరానుసారమైన మనస్సుతో ఆలోచిస్తే అందుకని ఆయన ఈ యసు ప్రభు గాలి ఏ విధంగా ఉంటుందో మరి ఆ విధంగా ఆత్మ ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడును అలాగే ఉన్నాడు తన ఇష్టమైన చోటుకు సువార్త ప్రకటించగలడు అనేకులకు రక్షణ రక్షణ గురించి ప్రకటన చేయగలను అందుకనే మరి ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడును అలాగే ఉన్నాడు ఉన్నాడనను అందుకు నికోదేము దేము ఈ సంగతులు ఎలాగూ సాధ్యములని ఆయనని అడగగా మరి ఇవైతే నాకు తెలియదు నీవు ఇంత పెద్ద ధర్మశాస్త్ర ఉపదేశకున్నైనా ఈ సంగతులు నాకైతే తెలియదయ్యా మరి ఏ విధంగా చేయమంటావని మరి ఈయనను అడుగుతున్నాడు ఏ సు నువ్వు ఇజ్రాయిలకు బోధ కూడా వయుండి వంటివి బోధ కూడా వయుండి వీటిని ఎరగవా అంటే ఆయన ఏ విధంగా ఏ అజ్ఞానంలో ఉన్నాడో అప్పుడు అతని అజ్ఞానాన్ని అతడే మరి బయలుపరుచుకు బయలుపరుచుకున్నట్లుగా ఇక్కడ మనం గమనిస్తాం ఆయన ఇజ్రాయేల్ కంట యసు అంటున్నాడు యేసు ఇట్లా నీవు ఇజ్రాయేలులకు బోధ కూడా వీటిని ఎరగవా మరి రోజు ప్రార్థిస్తున్న మనము మనకు మనము ఆయనకు హృదయపూర్వకంగా ఆత్మతో సత్యంతో ఆయనను ప్రార్థిస్తున్నామా ఎందుకంటే ఆయన శరీరానుసారముగా మరి ఆయన మరి నీకోదేమో ఆలోచన కలిగి ఉన్నాడు మరి మరి ఐశ్వ్రభు చెప్పింది ఏమిటంటే ఒకడు ఆత్మ మూలముగా నీటి మూలముగా జన్మిస్తే ఆడు గాలి ఏ విధంగా ఉంటుందో తనకిష్టమైన చోటుకు వెళుతుంది ఆయన ఆత్మ కూడా ఆ విధంగా సంచరిస్తుంది మరి జ్ఞాపకం చేస్తున్నాడు అందుకనే మరి ఇజ్రాయల్లకు బోధకుడవ్యండి వీటిని ఎరగవా అన్నప్పుడు మేము ఎరిగిన సంగతియే మేము ఎరిగిన సంగతియే చెప్పుచున్నాము చూచిన దానికే సాక్ష్యం మా సాక్ష్యము అంగీకరింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటుండే ఏమంటు నీతో మళ్ళా నీతో ఈ సాక్ష్యము నిజము అయినా మీరు అంగీకరించరని ఈ సాక్ష్యము మీరు అంగీకరించరని నిశ్చయముగా మీతో చెప్పుతున్నాను నీతో చెప్పుతున్నాను అంటున్నాడు భూసంబంధి అయిన భూసంబంధమైన సంగతులు నేను మీతో చెప్తే మీరు ఆ నమ్ముకున్నప్పుడు నమ్ముకున్నప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పిన ఎడలా ఎలాగ నమ్ముదురు అవును భూసంభ భూసంబంధమైనవి చెప్తేనే మీరు నమ్మట్లేదు కానీ పరలోక సంబంధమైన చెప్తే ఏ విధంగా నమ్ముతారు నమ్మరు అందుకని ఆయన ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడ గ్రహింపులేని మరి ముసలివాడైనంత కూడా ఆయన ఒప్పుకుంటున్నాడు నేను ముసలివాడును తల్లి గర్భంలో ఎలా మళ్ళీ జన్మిస్తాను వెళ్ళి అని అంటు అంటే అంత ముసలితనం వచ్చే వరకు కూడా క్రీస్తును తెలుసుకోలే అని ఉపదేశకులుగా చాలా మంది ఉన్నారు అది గమనించాలి ఎందుకంటే మరి ఆ విధంగా గాలి ఏ విధంగా వీస్తుందో తనకిష్టమైన చోటుకు ఏ విధంగా వెళ్ళి మరి క్రీస్తు విషయాన్ని అనేకులకు ఆత్మ ద్వారా ఇలాగా ప్రకటిస్తున్నారో కొంతమంది చాలామంది ఉన్నారు మరి ఆనాటి అపోస్తుల కార్యములలో కూడా మరి చాలా వ్యక్తులు అలాంటి కార్యాలు జరిగించారు అపోస్తుల కార్యంలో ఐదో అధ్యాయము చూద్దాము అపోస్తుల కార్యములు ఐదో అధ్యాయము ఐదో అధ్యాయము వచనము నుంచి చూడాలి అపుస్ల కార్యములు ఐదో అధ్యాయము పదిహేడవ వచనము ప్రధాన యాజకుడును అతనితో కూడా ఉన్నవారందరూ అనగా సర్దుకయ్యుల తెగవారు లేచి మత్సరముతో నిండుకొని మరి వీళ్ళు చేస్తున్న ఈ కార్యాలను చూసి అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు శిష్యుల ధరలు జరుగుతున్నాయి ఇక్కడ ఒక ఉపదేశకుడు మనకు ఇద్దరు ఇద్దరు మరి ఒక ఉపదేశకుని గురించి ఆయన ధర్మశాస్త్ర ఉపదేశకుడు అయిన నికోది గురించి మనం తెలుసుకుందాం అయితే ఇక్కడ ప్రధాన యాజకుడును అంటే అతనితో కూడా ఉన్నవారందరూ అనగా సద్దుకయ్య తెగవారు లేచి మత్సరముతో నిండుకొని అపోస్తులను బలత్కారముగా పట్టుకొని పట్టణపు చెరసాలలో ఉంచట వీళ్ళను వీళ్ళు చేసే అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చూడలేక మత్సరముతో ఉన్నారు అక్కడ పబ్లిక్ వీళ్ళు మత్సరంతో నిండుకొని అపోస్తులను బలత్కారంగా పట్టుకొని పట్టణపు చెరసాలలో ఉంచారంట వీళ్ళను బలత్కారంగా పట్టుకపోయారంట ఉంచిది చెరసాల చెరసాలలో ఉంచిది అయితే ఇక్కడ చూడాల మనం ఏంటంటే దేవుని కార్యాలు ఈ విధంగా ఉంటాయి పంతొమ్మిదవ వచ్చనం ఐదవ అధ్యాయము అయితే ప్రభువు దూత రాత్రి ఆ చిరసాల తలుపులు తీసి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి మీరు వెళ్ళి దేవాలయములో నిలవబడి ఈ జీవమును గుర్చిన మాటలన్నీ ప్రజలతో చెప్పుడని వారితో అనడు చూడండి మనుషుడు బోధించి పంపట్లేదు ఈ యొక్క సువార్త గురించి దూత దూత ప్రభువు దూతనంట మీరు వెల్లండి దేవాలయములో నిలువబడి ఈ జీవమును గూర్చిన మాటలన్నీ ప్రజలతో చెప్పుడని వారితో అనెను మరి దేవదూతనే వచ్చి వారిని ఆ యొక్క శరసల నుంచి చేసి మరి ఈ జీవమును ఈ జీవము అంటే ఏసుక్రీస్తు ఆ జీవమును ఆయననే సత్యము జీవము మార్గము అందుకని ఈ జీవము గూర్చిన మాటలన్నీ ప్రజలతో చెప్పుడని వారితో అనను చూడండి వారా మాట విని తెల్లవారగానే దేవాలయంలోనికి వెళ్ళి బోధించుచుండి వాళ్ళు మాత్రము ఆయనను ఏమాత్రము ప్రకటింపకుండా ఉండలేదు ఎందుకంటే అంత మరి ఆత్మ నడిపింపు ఉన్నట్లుగా గమనిస్తున్న వారు మాట విని తెల్లవారగానే దేవాలయంలోనికి వెళ్ళి బోధించు చూడిది చూడండి ప్రధాన యాజకుడును అతనితో కూడనున్న వారును వచ్చి మహా సభవారి సభవారిని ఇజ్రాయలుల పెద్దలను అందరినీ పిలువనంపించిరంట అందరినీ మహాసభవారిని ఇజ్రాయేలుల పెద్దలను అందరినీ పిలువనంపించిరంట పిలువనంపించి వారితో కూడా నున్న వారందరూ మహాసభ వారిని తోడుకొని రండి అని వంట్రోతులను చిరసాల చిరసాలకు పంపిరి అయితే వాళ్ళను తీసుకొని రండి అని చెప్తున్నారు అంట్రోతులు అక్కడికి వెళ్ళినప్పుడు వారు చెరసాలలో కనబడనందున తిరిగి వచ్చి చిరసాల బహు భద్రముగా మూసి ఉండుటయు తలపుల వారు తలుపుల సూచితమే కాని తలుపులు తీసినప్పుడు లోపల మాకొకడైనను కనబడలేదని వారికి పిలిపిరి చూడండి మరి దేవుని కార్యాలు ఏ విధంగా ఉంటాయంటే ఆశ్చర్యం నమ్మితే దేవిని మహిమని ఎవడైనా చూడగలరు నమ్మకం ఒక్కటే క్రైస్తవ జీవితానికి ఆధారము అందుకని మరి వాళ్ళు నమ్మిన దేవుడు దేనికైనా సమర్థుడు అని మరి కావలి వారంట తలుపుల ముందర నిలిచి ఉన్నారంట సూచి సూచితం తలుపులు తీసినప్పుడు లోపల మాకు కనబడలేదు కనబడలేదని వారికి తెలిపిరంట ఈ యొక్క అధికారాలకు శాస్త్రులకు పరిశీలిలకు తెగవారికి చెప్పిరంట వాళ్ళకు ఒవ్వు లేరయ్యా లోపల అంటే అంతట దేవాలయపు అధిపతియు ప్రధాన యాజకులను ఆ మాటలు విని ఇది ఏమవునో అని వారి విషయమై ఎటు తోచక ఉండిది అవును వారి ఎందుకంటే అపస్తులు ఆ విధమైన దేవుడు వారితో అన్ని అద్భుతాలు చేయించగలటకు సమర్థుడు ఎందుకంటే మరి ఆత్మ నడిపింపు బలముగా అభిషేకం పొందుకున్నవారు వాళ్ళు అందుకనే వాళ్ళు ఏ మాటనైనా కూడా మరి ఆ జీవమును గూర్చిన మాటలే వారు ప్రకటిస్తున్నారు అందుకనే అంతట దేవాలయపు అధిపతి ప్రధాన యాజకుడును ఈ మాటలు విని ఇది ఏమవును అని వారిని విషయమై ఎటు తోచకయుండు అప్పుడు ఒకడు చూడండి అప్పుడు ఒకడు వచ్చి ఇదిగో మీరు చిరసాలలో వేయించిన మనుషులు దేవాలయంలో నిలిచి ప్రజలకు బోధిస్తున్నారని వారికి తెలిపిరంట అయ్యా మీరు చిరసలలో వేస్తువాలను గాని మరి వేసిన తలుపులు తాళాలు కావాలి వారు అట్లనే ఉండగానే వాళ్ళు బయటికి వచ్చి మరి వాళ్ళు చిరసలలో వేయించిన మనుషులు దేవాలయంలో నిలిచి ప్రజలకు బోధిస్తున్నారని చెప్తున్నాడు చూడండి ఆశ్చర్యం మరి ఇది ఇట్లా అంటే గాలి తనకిష్టమైన చోటుకి వెళుతుంది గాలిని బంధించేవాడు ఎవడు లేడు అందుకనే ఆ మాట వేసి ప్రభు వారు నికోదముతో మాట్లాడినట్టు గమనిస్తాం వీరు కూడా మరి బలమైన గాలి వంటి ఆ అపోస్తుల కార్యములు రెండో అధ్యాయంలో మరి ఆ మాటలు కూడా అక్కడ రాయబడి అగ్ని జ్వాలల వంటి నాలుకలు విగాజింపబడి ఆ విధంగా పరిశుద్ధాత్మ మరి అభిషేకంతో నింపబడి మాట్లాడినట్టుగా మనము గమనిస్తాం అందుకనే అప్పుడు ఒకడు వచ్చి ఇదిగో మీరు చిరసలలో వేయించిన మనుషులు దేవాలయంలో నిలిచి ప్రజలకు బోధించుతున్నారని వారికి తెలుపగా అధిపతి బంట్రోతులతో పోయి కూడా పోయి ప్రజలు రాళ్లతో కొట్టుదురేమో అని భయపడి బలత్కారము చేయకే వారిని తీసుకొని వచ్చాను చూడండి వాళ్ళని ఏమి కూడా బలత్కారం చేయకుండా మామూలుగా తీసుకొని బయటికి తీసుకొని వచ్చిందంట బలత్కారం ఏమి చేయకుండా ఆ బంటోతులు కూడా పోయి ప్రజలు రాళ్లతో కొట్టుదురేమో వీళ్ళ ద్వారా ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి వీళ్ళని ఆటంకపరిస్తే మమ్మల్ని కొడతారేమో భయపడి వాళ్ళు ఆ భయపడి బలత్కారం చేయక వారిని తీసుకొని వచ్చేందుని వచ్చి సభలో నిలవబెట్టగా అప్పుడు వారిని తీసుకొచ్చి సభలో నిలబెట్టి అడుగుతున్నారు ఏమనంటే ప్రధాన యాజకుడు వారిని చూచి మీరు ఈ నామమును బట్టి బోధింపకూడదని మేము మీకు ఖండితముగా ఆజ్ఞాపింపలేదా అని వాళ్ళను నిలదీసి అడుగుతున్నాడు ప్రధాన యాజకుడు ఈ నామమును బట్టి మీరు బోధించొద్దా నీకు మేము ఖండితముగా చెప్పినాము కదా నీకు ఆజ్ఞాపింపలేదా ఇదిగో మీరు ఎరిసలేమును మీ బోధతో నింపి ఈ మనుష్యుని హత్య మా మీదికి తేవలనని ఉద్దేశించున్నారని చెప్పాను మరి ఎందుకంటే అతను ఎందుకు ఈ విషయానికి భయపడి ఎందుకంటే ఆయనకు తెలుసు వీళ్ళు ఆశ్చర్యకార్యాలు చేస్తున్నారు కానీ ఇక్కడ మీరు చేయొద్దు నాయన ఇక్కడ అవసరం లేదు మీరు ఎక్కడన్నా చేసుకోండి అని చెప్పినా కూడా మీరు ఈ విధంగానే మరి బోధిస్తున్నారు ఈ ఎరుశల్యంలో మీ బోధ మొత్తం నింపి ఇది ఎంతవరకు ఇది మాకు మేము చెప్పిన మా మాట మీరు ఇంటలేరని మరిని అడిగినప్పుడు అందుకు ఇరవై తొమ్మిదవ అందుకు పేతురును అపోస్తులను మనుషులకు కాదు మనుషులకు కాదు దేవునికి మేము లోబడవాలండి కదా మీరు ప్రాణున వేలాడ వేలాడ వేసి సంహరించిన యస్సును మన పితృల దేవుడు లేపెను అదన్నట్టు వీళ్ళు గ్రహించటం ఈ శాస్త్రులు పరిచయలు ధర్మశాస్త్ర ఉపదేశకులు ఈ ప్రధాన యాజకులు వీళ్ళంతా ఏ మాత్రం గ్రహిస్తలేరు వీళ్ళు చేస్తున అద్భుతాలు ఏ విధంగా ఉన్నాయి ఇది ఏందంటే ధర్మశాస్త్రమే మాకు దేవుడు అన్న విధానంలో వాళ్ళు ఉన్నారు ఎందుకంటే గురువులను నమ్ముకొని వాళ్ళు జీవించేవారు కావు అయితే మీరు మారున వేలాడదీసి వేసి సంహరించిన ఏసును మన పితరుల దేవుడు లేపెను ఇజ్రాయిలకు మారు మనసు అపక్షమాపణను దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతిని అధిపతిని అధిపతినిగాను రక్షకునిగాను తన దక్షన అస్త బలము చేత హెచ్చించి ఉన్నాడు ఇది నమ్మండి ఇది ఆయనను రక్షకునిగా హెచ్చించి ఆయన దక్షణ అస్తబలము చేత హెచ్చించి ఉన్నాడు అప్పుడు మేము మేమును దేవుడు తనకు విధేయులై విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పిరి మేము సాక్షులము దానికి అని వారు రూడిగా చెప్తున్నారు ఈ శిష్యులు అయితే వారు ఈ మాట విని అత్యాగ్రహము తెచ్చుకొని వీరిని చంపను ఉద్దేశించిరట వీరిని ఎట్లాగైనా చంపాల అని వీళ్ళు ఒక ప్లాన్తో ఉన్నారు అయితే ఆ విధంగా ఉన్నప్పుడు ఏ విధంగానైనా వీరిని సంహరించాలని సంపను ఉద్దేశించగా సమస్త ఆ ప్రజల వలన ఘనతను అందినవాడు ఇక్కడ ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు కనిపిస్తాడు మనం సమస్త ప్రజల వలన ధర్మశాస్త్ర ఉపదేశకుడునైనా ఆ ఒక పరిచయుడు ఉన్నాడంట ఆ పట్టణం ఉండి ఆయన చెప్తున్నాడు మంచి జ్ఞానంతో ఆలోచించాడు ఎందుకంటే మీరు చేస్తున్న కార్యాలు మరి ఈ విధంగా ఉన్నాయి వీళ్ళనేమో వీళ్ళు చంపుతానంటున్నారు ఏ విధంగా వీళ్లకు నేను న్యాయం తీర్చగలనుని అతడు ఆ గమలియలు అనే వ్యక్తి సమస్త ప్రజల వలన ఘనత ధర్మశాస్త్ర ఉపదేశకుడునైనా గమయ్యేలను ఒక పరిచయుడు మహాసభలో లేచిందంట లేచి ఈ మనుషులను కొంతసేపు వెలుపల ఉంచుడని ఆజ్ఞాపించి వారితో ఇట్లానాడట ఆయా సభ ఈ మనుషులను కాసేపు బయట ఉంచండి అని వారితో ఇట్లా నేను ఇజ్రాయేలీలారా ఈ మనుషుల విషయమై చూడండి ఈ మనుషుల విషయమై మీరేమి చేయబోతున్నారో జాగ్రత్త సుమండి అంటుంది ఎందుకంటే ఈ మనుషుల విషయమై మీరు ఏమి చేయబో ఏమి చేయబోతున్నారో జాగ్రత్త సుమండి ఈ దినములకు మునుపు ఒక గురించి ఒక వ్యక్తి గురించి చెప్తున్నాడు తూద అన్న వాడి గురించి చెప్తున్నాడు ఏమనంటే ఈ దినవులకు మునుపు తూదా లేచి తానొక గొప్పవాడనని చెప్పుకొనేను అందుకనే తూద తూదా లేచి తానొక గొప్పవాడనని చెప్పుకొను చెప్పుకునేను ఇన్స్ట్రుమెంట్సు మున్నూరు మంది మనుషులు అతనితో కలిసి కొనిది వాడు చంపబడెను వానికి లోబడిన వారందరూ చెదిరి వ్యర్థులైరి చూడండి నేను చెప్తున్న ఒక మాట ఒక తూద అనేవాడు లేచిండు మున్నూరు మందిని వాడి ఎంబడి ఎంబడి పెట్టుకొని తిరిగిండు కానీ అతడు చంపబడ్డాడు చంపబడను వారికి లోబడిన వానికి లోబడిన వారు వారందరూ చెదిరి వ్యర్థులైపోయారు ఇది మనుషుల కార్యం కాబట్టి అందుకని వానికి వానికి వానికి తర్వాత జనసంఖ్య దినములలో గలీలేయుడైన యూధ అను ఒకడు వచ్చి ప్రజలను తనతో కూడా తిరుగుబాటు చేయ ప్రేరేపించాను ఇంకొకడు యూధ అను అతడు కూడా ప్రేరేపించాడు ప్రజలను వాడు కూడా నాశించాను వానికి లోబడిన వారందరూ చెదిరిపోయేది కాబట్టి నేను మీతో చెప్పున్నదేమనగా మంచి ఆలోచనతో ప్రజలకు చెప్తూ ఉన్నాడు ఈయన ఏమనంటే కాబట్టి నేను మీతో చెప్పినది ఏమనగా ఈ మనుషుల జోలికి పోక వారిని విడిచిపెట్టుడి ఈ ఆలోచన అయినను ఈ కార్యమైనను మనుషుల వలన కలిగిన కలిగినది ఆయన అది వ్యర్థమవుతుంది ఎందుకంటే తూదా నశించిపోయాడు యూద అనేవాడు కూడా నశించిపోయాడు అందుకనే ఇది మనుషుల వలన కలిగినది ఆయన అది వ్యర్థం అవుతుంది ఒకవేళ దేవిని వలన కలిగిన దాయన మీరు వారిని వ్యర్థపరచలేరు అంటే దేవిని నిజమైన మరి ఆత్మ నడిపింపు ఉన్న వారిని ఎవడు వ్యర్థపరచలేడు అందుకనే దేవిని వలన కలిగిన దాయన మీరు వారిని వ్యర్థపరచలేదు మీ తరం అందుకనే మీరు వ్యర్థపరచలేరు వారిని మీరు ఒకవేళ దేవినితో పోరాడుదురేమో సుమి జాగ్రత్త అని చెప్తుడు అవదైవోపదేశకుడు అతడు గ్రహించిడు వాళ్ళ ఆత్మ నడిపింపు అందుకనే మీరొకేళ దేవునితో పోరాడు వారు అగురేమో పోరాడు వార పోరాడు వారు మాటకు సమ్మతించి అపోస్తులను పిలిపించి కొట్టించి ఏసునామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి చూడండి మరి ఇసు వంటి శ్రమలు అనుభవించి క్రీస్తును ప్రకటించినారు మరి ఒక దేవదూత వచ్చి చెప్తున్నాడు ఆ జీవమును గురించి మీరు దేవాలయంలో నిలుచొని బోధించండి అంటున్నారు మరి ధర్మశాస్త్ర ఉపదేశకుడు మరి ఇది కొత్తగా ఉంది ముసల్మాడైనా నేను మరి కొత్తగా ఎలా జన్మించగలను మరి ఈ యొక్క ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఏం చెప్తున్నాడు ఇది మనుషుల వలన కలిగింది మనుషులు చేసే మాయాజాలం అయితే మాత్రము ఈ తూద నశించినట్టు ఈ యూద నశించినట్టు ఇది కూడా నశించే పోతుంది కానీ ఇది దేవిని వలన కలిగినది ఆయన వారిని వ్యర్థపరచలేరు మీరు జాగ్రత్త మీరే దేవుని తోటి పోరాడు పోరాడుదరేమో సుమి జాగ్రత్త అని చెప్తున్నాడు అందుకనే మనం కొన్ని విషయాలలో తప్పిపోతూ ఉంటాం కానీ దేవునికి హృదయపూర్వకంగా మరి మన పాపాలు ఒప్పుకొని మనం సాక్షులుగా ఉండటమే ప్రయాసపడాలి ఎందుకంటే దేవుడు ఒక్కడే నమ్మదగిన వాడు ఈ లోకంలో మనుషులు ఎవరు నమ్మదగిన వారు కాయనను మరి ఆయన మరి కొంతమంది మరి ఇప్పుడు అపోస్తులకు ఆయన చేసిన సహాయము చాలా గొప్పదిగా ఉంది ఎందుకంటే ఆయన జ్ఞానముతో మంచి జ్ఞానోపదేశం ఇచ్చాడు ఎందుకంటే ఆ యొక్క మంచి ఉపదేశకుడిగా మీరు వారిని విడిచిపెట్టండి వాళ్ళ వాళ్ళ దగ్గరికి పోకండి మీరు ఫస్ట్ మొదట తూధా అనవాడు వచ్చిండు వాడు నశించిండు అది ఆ మరి యూధా అనవాడు వచ్చిండు వాడు నాశించిండు ఇది మనుషుల వలన అయితేనేమో ఇది కూడా చాలా రోజులు ఉండదు ఒకవేళ దేవిని వలన అయినదనుకో మీరు మాత్రం వారిని వ్యర్థపరచలేరు ఒకవేళ మీరే దేవిని తోటి పోరాడుతారేమో జాగ్రత్త సుమి అంటుండ అందుకని మనము దేవిని ప్రకటించే వారిగా ఉండాలి దేవునితో వ్యతిరేకంగా పోరాడేవారిగా ఉండకూడదని మరి ఇక్కడ ఒక మంచి క్లూ ఇచ్చిన యొక్క గమలేలు మరి ఆయన మంచి ఉపదేశకుడుగా ఉన్నాడు అందుకనే మరి వాళ్ళు మహా మహానందంతో అందరికీ బోధించు వచ్చిరా ఎందుకంటే వాళ్ళు సంతోషించి వాళ్ళను కొట్టి విడుదల చేసిన కూడా అందుకనే మీరు దేవునితో పోరాడుదేమో సుమి వారు అతని మాటకు సమ్మతించి అపస్తులను పిలిపించి కొట్టించి ఏసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసారు అయినా కూడా నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులమని ఎంచబడినందున వారు సంతోషించు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి చూడండి దేవునికి నామానికి మహిమ కలుగును కాక అందుకంటే వారు ఎంత సంతోషిస్తున్నాడు దెబ్బలు తిని కూడా వారు ప్రకటిస్తూనే ఉన్నారు ఆయననే ప్రకటిస్తున్నారు అందుకని ప్రతిదినము దేవాలయంలోనూ ఇంటిను మానక బోధించుతూ ఏసే క్రీస్తని ప్రకటించుతుంటది కానీ ఈ రోజుల్లో మనుషులను మనుషులే ప్రకటించుకుంటున్నారు అది గమనిస్తలే మనుషులను తను తానే ప్రకటించుకుంటున్నారు కానీ ఆయనను ప్రకటించే తక్కువగా ఉన్నారు మరి దేవుని ప్రకటించేవారుగా ఉండాల ఆ అన్యుడైన ఆ యొక్క గమనియలు ధర్మశాస్త్ర ఉపదేశకుడైన గమనియలు క్రీస్తును గమనించండు ఆ యొక్క ఈ వికోదేమో ఆయన దైవ కుమారుడాన్ని గ్రహించిండు కానీ ఆయన రక్షణ విషయము ఆయనకు తెలియక నేను ఎలా జన్మించగలను ఆయనకు రక్షణ పొందాలనే ఆశ ఉంది కానీ నేను ఎలా ఎలా నేను నేను ముసలివాడను కదా అని సందేహించిండు కానీ ఒకడు ఆత్మ మూలముగా ఒకడు నీటి మూలముగా జన్మిస్తేనే వాడు నిత్య రాజ్యమునకు వారసుడు అని యశ ప్రభు వారించిన సూచనతో ఆ యొక్క ధర్మశాస్త్ర ఉపదేశకుడైన నికోదేము కూడా మరి రక్షణలోకి నడిచినప్పుడు నడిచినట్టుగా మనము లాస్ట్లో చూస్తాం ఎందుకంటే ఆయన శరీరానికి ఆయన ఆ అత్తరు తీసుకొని వచ్చినట్లుగా మనం గమనిస్తాం ఆయన నారా బట్టలు మరి ఆయన చుట్టినప్పుడు నికోదేము ఆ యొక్క తీసుకొని అతను శరీరానికి పోయడానికి వచ్చినట్లు చూస్తాం ఎందుకంటే మరి ఆయన నమ్మిండు అప్పటికే రక్షణ పొంది ఉంటాడు కాబట్టి ఆ నమ్మకంతో మరి ఆయనను వెంబడించి అతను సమాధి యోధకు ఆ యొక్క తరణ తీసుకొని అనే శరీరానికి పుయ్యడానికి తీసుకొచ్చినట్లు మనము మనము గమనించగలం కానీ మనుషులను ప్రకటించేవారు తనను తాను తగ్గించుకు హెచ్చించుకునేవాడు తగ్గించబడు ఇప్పుడు చూసే బోధలు ఏ విధంగా అంటే తను తాన్ని చూపించుకుంటున్నారు కానీ క్రీస్తును ఎవరు ప్రకటించట్లేదు మరి క్రీస్తును ప్రకటించే వారిగానే ఉండాలి కానీ మనను ప్రకటించే వా మనను మనం ప్రకటించే వారి ఉండకూడదు ఎందుకంటే ఆయన ఆ దూత ఏమంటున్నాడు ఆ జీవమును గురించి మీరు ప్రకటించండి అని చెప్తున్నాడు ఆ జీవమును గురించి మనం ప్రకటించాలి కానీ ఏమాత్రము జీవము మనలను ఆయన మన పాపాలు గడిగి మన సజీవాలు ఎక్కలో గమనించి మనము ఆయనను ప్రకటించే వారిగా ఉండాల అందుకని దేవుని నామానికి మహిమ కలుగును గాక మన అందరి పందనాలు ప్రార్థించుకుందాం స్తోత్రంనైనా ప్రేమ గల తండ్రి పరిశుద్ధ నామానికి స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు ప్రభు ఆయన ఇద్దరు ఉపదేశకుల గురించి అయా మన ధర్మశాస్త్ర ఉపదేశకుల గురించి మరి నాయన మీరు మాట్లాడారు మరి అంత గ్రహింపుతో అంత ధర్మశాస్త్రము ఉపదేశకులైనా కానీ నీ రక్షణ లేనిది అది వ్యర్థమని వాళ్ళు కూడా తెలుసుకున్నారు ఒకవేళ ఐదు దేవిని కార్యమైతే మీరు వారిని వేడదపరచలేరన్నాడు రూఢి చెప్పింది ఆయన నమ్మలే మరి ఇద్దరు ఉపదేశకుల గురించి మాతో మాట్లాడి ప్రభువా మరి రక్షణ స్వార్త ఏ విధంగా ప్రకటించాలా మరి నిన్ను మాత్రమే జీవమును గురించిన మాటల్ని ప్రకటించడం సహాయం అనుగ్రహించండి ప్రభువ మరి మేము ఎన్ని తెలిసి ఉపదేశకులుగా బోధకులుగా ఉండి కూడా మేము మరి గుడితనంలో ఉన్నాము మా మనోనేత్రాల తురుగు మనకి మరి దినమంతం మమ్మల్ని కాచి కాపాడి సజీవ లెక్కలు నిలబెట్టిన దేవానికి వందనాలు గత నెలంతా కూడా మమ్మల్ని కాచీ కాపాడిన దేవానికి వందాం ఏవాక్యంధర మీరే మా అతను మాట్లాడిన దేవానికి వాళ్ళకి ఏం సరే మేము అది ఇతరులకు ప్రకటించాలి మా జీవితంలో మేము దాన్ని అవలంబించగలం దేవా లాంటి జీవితం మీరు మాకు దయచేసి మీకు పశుధాత్మ సహాయం మీరు దయచేసి దివా మీరే ఆత్మకార్యం జరిగించండి ఇక అంశాల కోసం ప్రార్థనిస్తున్నాం దేవా సృత్యాన్ని పాపను ముట్టి తాకి స్వస్థత దండి బుడదలా దండి ప్రత్యేక శోధన కొట్టివేసి ఆ కుటుంబాన్ని మీరు రక్షించుకోండి దేవా ఏ స్రజానికి స్తోత్రం దేవా ఏ సూత్ర స్రజానికి వందనవుతండి మీరే ఆత్మకార్యం జరిగించండి గిజ్జిను మరి ముట్టండి దేవా బిడ్డను ముట్టి తాకి స్వస్థపరచండి బుడదలా దించండి దేవానికి వందనాలు చెల్లిస్తున్న దేవ ఆ కుటుంబాన్ని కూడా మీరు రక్షించుకోండి దేవ కేసుజానికి స్తోత్రం దేవ లక్ష్మమ్మ సిస్టర్ ముట్టడం దేవ ఆ సంచిలో ఉన్న గడ్డలు పోవాలి మంత్రశక్తులు కాలిపోవాల దేవ ప్రతి శోధన కొట్టివేయండి కేసురాజానికి వందనాలు తండ్రి దేవ మీరే ఆత్మకార్యం జరిగించండి దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం దేవా దేవానికి వందన ప్రేమిలామా సిస్టర్ కూడా ముట్టండి గొంతులున్న గడ్డ ముట్టి తాకి స్వస్థ పరచండి బుడదలా దయించండి ఒక శోధర్ అన్ని కొట్టి వివ్వడాల దేవా దేవ మీరే ఆత్మకార్యం జరిగించండి దయ్యాన్ని కాల్చండి దేవా అభిజ్ఞ పాపను ముట్టండి ఆమెకున్న పిడుచు తీసివేండి నరాల బలహీనత కూడా కొట్టివేసి స్వస్థత బుడదలా దయచేసి ఆవిడని కూడా మీరు రక్షించుకోండి దేవా ఏ సజానికి సుందర బ్రదర్ కూడా ముట్టండి ఒక ముట్టి తాకి స్వచ్ఛత బుడదలా దయచేసి దేవానికి ఇస్తూ ఉద్రం దేవా దేవా మీరు తోడై ఉండండి దేవా దేవా ఆ కుటుంబాన్ని కూడా మీరు రక్షించుకోండి రైనిక సిస్టర్ కి ఉండాలి ఆ బ్రదర్ కూడా మంచి ఉండాలి శివుల బలంగా వాడుకొని ఆ కుటుంబాన్ని కూడా మీరు తోడై ఉండండి దేవా ఏ స్ట్రజానికి దేవి సిస్టర్ సర్జరీ కావడానికి వీళ్ళే దేవా భర్త నిమ్ముట్టండి అంత రావడం విరక్తి దయచండి ప్రతి పాపం నుంచి బుడదల పొందాలి ఏ స్రజానికి దేవా చరిత్ర స్ట్ర కూడా ముట్టండి దేవా క్యాన్సర్ బ్లడ్ క్యాన్సర్ నుంచి ముట్టి తాకి స్వస్థత దయించండి లక్కీ చిన్న పాపను కూడా ముట్టండి కాల్ బోన్ ముట్టి తాకి స్వస్థత బుడదలా దయచేసి ఆ కుటుంబాన్ని కూడా మీరు రక్షించుకోండి శివదాస్ బ్రదర్ని ముట్టండి బ్లడ్ క్యాన్సర్ నుంచి ముట్టి తాకి స్వస్థ పచ్చని దేవా ఏ స్వజానికి స్తోద్రం దేవా అనేక పాపను కూడా ముట్టండి ఐ షుగర్ నుంచి బుడదల ముట్ పొందాలి ఆ బిడ్డను ముట్టి తాకి స్వస్థ పచ్చండి నాగేశ్వరరావు బ్రదర్ కూడా ముట్టండి లంగ్స్ లో లక్షన్ ముట్టి తాకి స్వస్థపరచండి దేవా దేవానికి కొందనాలు తండ్రి అక్కడ దేవ లీవర్ ముట్టండి దేవా దేవానికి ఇస్తూ ఉదరం దేవా మీరు మీరే ఆత్మకార్యం జరిగించి ఆ కుటుంబాన్ని మీరు రక్షించుకొని మీరే తోడై ఉండండి దేవా ఏ సజానికి ఇస్తూ ఉద్రం దిలీ బ్రదర్ ముట్టండి ఎప్పుడప్పుడు మంచి జాబ్ రావాలి ఏ రావాలి దేవా మీరే కార్యం జరిగించండి దేవ మరి ప్రత్యేక అంశాలకు విజయాన్ని మీరు దయచేసి ప్రతి కుటుంబాల మీరు రక్షించుకోండి దేవానికి కొందనాలు తండ్రి వీళ్ళందరిని రక్షించి కాపాడి ఆ కుటుంబాలకు విడుదల దయచేసి మీరే తోడైండి మా యొక్క ప్రాధాన్యనికి చేర్చుకొని దేవాన్ని నామానికి స్థుతి ఘనత మహిమ చెలిస్తూ ఏసు కృష్ణం నడుచున్నాం తండ్రి ప్రభు కృప సమాధానము పరిశుద్ధాత్మ నడుపు సకల పరిశుద్ధులకు కుటుంబానికి సదాకాలం తోడే నడిపించునుగాక ఐ మీన్ ప్రైజ్ లాడ్ అక్క వందనా ప్రైజ్ బ్రదర్ అండ్ సిస్టర్ ప్రైజ్లాంక్ యూజ్